మంచి మంత్రద్రష్టలైన వారు ఈ దృశ్యమాలిక సంబంధమైన విద్యను అభ్యసించవచ్చు పదకొండు వందల ఎనిమిది సార్లు జపించిన సిద్ధియోగును ఏడు మార్లు అభిమంత్రణ గావించి అద్దమును పువ్వులుచే పూజించి చూచిన ఆ దృశ్యములు సత్యముగును ఓం అమలే బిమ్మలే కమలే కమల్ని నిమ్మలే టహ స్వాహ